హరి ఓం గణానాన్వా గణపతివామహే కవి కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణస్పత ఆనశ్వంగ్తి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యముధ్యమాన్ అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఆత్మస్వరూప బంధుగణ మనం ఇరవై శ్లోకం పూర్తి చేశామా ఇరవై నాలుగు కూడా పూర్తి చేశామా భాష్య ఇరవై నాలుగు చెప్పాలా శ్లోకమే చెప్పాలి మొదలుపెట్టాలి నభస్పృషం దీప్తమనేకవర్ణం నం దీప్త విశాల నేత్రం దృష్ట్వాివాం ప్రవ్యచితాంతరాత్మా ధృతిన్న విందామి శమంచ విష్ణు ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే నీ యొక్క ఈ రూపాన్ని చూసి నేను అల్లాడిపోతున్నాను భయముతో అలాగే నేకాలు ఇతర ప్రాణులు కూడా మీ యొక్క ఈ విరాట్ రూపాన్ని చూసి అల్లాడిపోతున్నారు అని అర్జునుడు అంటున్నాడు ఎందుకు ఆ రూపాన్ని చూసి భయపడడానికి హేతు ఏమిటి అని అవతారిక శంకరుల అవతారిక తత్ర ఇదం కారణం తత్ర అంటే ఆ విధముగా ఎందు ఇదం కారణం ఇది కారణము అలా భయపడ్డానికి ఉండే కారణాన్ని ఈ శ్లోకం చెప్తుంది అనే అభిప్రాయం ఆ రూపం ఎలా ఉందంటే నభస్పృశం ఆకాశాన్ని స్పృశిస్తోంది ఈ అదొక ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ప్రసాదము ఆకాశమును అంటున్నది లేకపోతే చుంభించుచున్నది ఆకాశాన్నే చుంభిస్తోంది అంటే ఆకాశాన్ని వెళ్ళి టచ్ చేస్తోంది అని అంటే అర్థం ఏమిటి ఆకాశం అంటూ ఏ ఉంటుంది అక్కడ అక్కడ ఆకాశం ఒకటి ఉంటుంది ఆకాశం అంతటా ఉంది ఆకాశాన్ని టచ్ చేయటం అంటే అభిప్రాయం ఏంటంటే మనకు ఆ పైన ఒక డోములాగా కనపడుతుంది నేల ఆకాశం డోము ఉన్నట్టుగా కనపడుతుంది ఆ డోముని వెళ్ళి స్పృశిస్తోంది అని అభిప్రాయం అలాగే ఉంటే అలా అంతేకాని నిజంగా వెళ్ళి చూసి ముచ్చుకుంటుందోనో లేకపోతే ముద్దు పెట్టుకుంటుందోనో అభిప్రాయం కాదు దాని అభిప్రాయం ఏంటంటే చాలా ఎత్తైనటువంటిది అని అర్థం ఇప్పుడు పూర్వం వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉండే రెండు బిల్డింగులు ఉండేవి మంగేటంలో న్యూయార్క్లో అవి ఇలా చూస్తే మెడ నొప్పి పుడుతుంది తప్ప మీకు అంతంగా కనపడదు అవి కూలిపోయాను కొన్ని ఇప్పుడు లేమవి ఇప్పుడు దుబాయ్లో ఓ బిల్డింగ్ ఒకటి బుజుర్గ్ అని పేరు దానికి అది కూడా మీరు ఏదైనా ఒక కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ఇలా చూస్తే మీరు అంతా చూడగలుగుతారు కానీ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే మీ మెడ నేపడుతుంది తప్ప మీకు ఆ పైన కనపడదు చాలా ఎత్తైనటువంటి బిల్డింగ్ అలాంటి బిల్డింగే అది ఆకాశాన్ని స్పృశిస్తోంది అని వర్ణించిన పక్షంలో మీకు ఈ విరాట్ రూపము ఆకాశాన్ని స్పృశిస్తోంది అని వర్ణించటంలో ఆశ్చర్యమే ఉన్నది విరాట్ రూపం అంటే పాదములు పృథివీ ద్యులోకము శిరస్సు అలాంటి రూపం అది కాబట్టి ఆకాశమును స్పృశించే రూపము శంకరుడు నభస్పృశం ద్యుస్పర్శం ఇత్య అంటే ఆకాశమును స్పృశిస్తోంది అని అర్థం తల ఎత్తైన రూపము దీప్తమనేక వర్ణమ్మనుంది దీప్తం అంటే మండిపోతోంది వెలిగిపోతుంది అని ఒక అర్థం మండిపోతుంది అని ఇంకో అర్థం దీప్త శబ్దానికి రెండు అర్థాలు వస్తాయి ఇప్పుడు అగ్ని ఉందండి అగ్నిని ఎవలా వర్ణిస్తారు మీరు చెప్పండి అగ్ని వెలిగిపోతోందని వర్ణించవచ్చు అగ్ని మండిపోతోందని కూడా వర్ణించవచ్చు అదే అక్కడ సో శంకరులు దీప్తం ప్రజ్వలితం శంకరులు అక్కడ దీప్త శబ్దానికి మండిపోతుంది అని వర్ణించారు అంటే మంటలు వచ్చేస్తున్నాయని నానొచ్చు లేకపోతే కళ్ళు మిగిలిమిట్లు కొలిపేట్లాగా వెలిగిపోతుంది ఆ రూపము అనేక వర్ణం అని తర్వాత అనేక వర్ణం అంటే అనేకములైన రంగులు గలది అని ఒక అర్థం మనం చెప్పచ్చు కానీ వర్ణశబ్దానికి రంగు అని కాదు ఇప్పుడు రంగులే ఉంటాయండి రంగు ఏముంటాయండి అని అది పెద్ద అందమైన వర్ణం కాదు అనేక రంగులు ఉంటాయి నాలుగైదు రంగులు ఉన్నాయి ఇక్కడ రంగు అని కాదు అక్కడ అర్థం ఏంటంటే వర్ణీయతే అనేన ఇది వర్ణ అది వర్ణశబ్దానికి ఆ వ్యుత్పత్తి అనేన వర్ణీయతే దాన్ని కరణ వ్యుత్పత్తి ఆ వ్యుత్పత్తి చేత వర్ణశబ్దానికి రూపము అని అర్థం ఈ విశ్వరూపంలో అన్ని రూపాలు ఉన్నాయి మనుష్య రూపం ఉంది పశు పశువుల రూపాలు ఏనుగుల రూపాలు ఉన్నాయి సింహాల రూపాలు ఉన్నాయి రాక్షసుల రూపాలు ఉన్నాయి దేవతల రూపాలు ఉన్నాయి కోరలు ఉన్న భయంకర రూపాలు ఉన్నాయి ప్రసన్నంగా ఆశీర్వచనం చేసే ప్రసన్నమైన రూపాలు అవి ఉన్నాయి సో ఈ విధంగా ఎన్ని రూపాలు ఉండడానికి అవకాశం ఉందో ఈ సృష్టిలో అన్ని రూపములు ఈ విశ్వరూపమునందుకు గాలావు అనర్థం అనేక వర్ణం అంటే అదే శంకరులు అంటారు అనేకే వర్ణా భయంకరా నానా సంస్థానా ఎస్మిన్వయీ తం అనేకవర్ణం సో ఆ ఉద్దేశించి నీవు అనేక వర్ణుడవు అని అర్జునుడు అంటున్నాడు అంటే అదే వర్ణము అంటే సంస్థానము సంస్థానము అంటే ఒక రూ ఒక రూపానికి సంస్థానము అని పేరు ఇప్పుడు మనిషి ఉన్నాడనుకోండి మనిషి యొక్క సంస్థానం ఎలా ఉంటుంది ఇలాగ తలకాయ ఉంటుంది రెండు చేతులు నడుము కాళ్ళు ఇది మనిషి యొక్క సంస్థానము కుండ యొక్క సంస్థానం ఎలా ఉంటుంది ఇలా గుండ్రంగా ఉండి ఇలా మేడ ఒకటి ఉంటుంది అది కుండ యొక్క సంస్థానము రూపు అని అర్థం రూపు తెలుగులో రూపు అంటారు సంస్కృతంలో సంస్థానము అనే పదాన్ని వాడతారు శంకరుడు ఈ పదాన్ని వాడడం నేను చూశాను భాష్యాల్లో అని ఏమంటారంటే మట్టి ఉందనుకోండి అది ముందు ఆరంభంలో పెండ సంస్థానంగా ఉంటుంది పెండ అంటే ముద్ద ఆ పెండ సంస్థానాన్ని విడిచిపెట్టి ఘట సంస్థానంలోకి వస్తుంది ఘట రూపంలోకి కాబట్టి ఇప్పుడు మీకు అర్థం తెలిసిపోయింది సంస్థాన శబ్దానికి అర్థమేమిటి రూపము సో ఈ విశ్వరూపమునందు అనేకములైన వర్ణములు అనగా నానా సంస్థానములు నానా అంటే అనేకములైన వివిధ రూపములు గలవు ఎటువంటి రూపాలవి భయమును గొల్పే రూపములు ఎందుకంటే భయాన్ని గొలుపుతున్నాయని ఎలా చెప్పగలరు అంటే మేము భయపడిపోతున్నాం అని అర్జునుడు అన్నాడు కదా అందమైన చూడ ముచ్చటైన రూపాలైతే భయపడ్డానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న రూపములన్నీ భయమును గొల్పే రూపములు అని చెప్పకనే చెప్పినట్లయినది అటువంటి నిన్ను మేము చూస్తున్నాము ఇంకా ఎలా ఉందా రూపము వ్యాత్తానం సో నోరు విశాలంగా తెడుచుకుని ఉన్నది వ్యాత్త అంటే ఆల తెడుచుకుని ఉన్నది నోరు తెరుచుకుని ఉన్నది అంటే మీకు ఏది గుర్తు వస్తుంది సింహం గుర్తుకొస్తుంది ఆ నోరు తెరిచి ఆ దొన్నని మెడ నోరు తెరిచిందండి అదొకటి గుర్తుకొస్తుంది వ్యాత్తా నోరు తెరిచి పెద్ద విశాలంగా తెరిచిన నోరు గలవాడు అంటే అదొకటి గుర్తుకొస్తుంది ఇంకోటి ఏదైనా గుర్తుకొస్తుందా నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది చెప్పంటారా మెక్ మెక్డానల్డ్ వాడు బర్గర్ ఉంటుంది ఆ బర్గరు మామూలుగా బర్గర్ అంటే ఇంత ఉంటుందేమో రెండు బ్రెడ్ ముక్కలు అంటే ఎంత ఉంటుందా ఇంత ఉంటుంది ఇంత ఉంటుందా ఇంత ఉంటుందా ఇంత ఉంటుందా ఇంత ఉంటుందా ఇంత కూడా ఇంత ఉంటుంది బర్గరు ఆ బర్గర్ని వాడు ఇలా పట్టుకుంటాడు ఆ బొమ్మలో ఇలా ఒక చేతి దొరకది ఇలా పట్టుకుంటాడు పట్టుకునే అలాగే దాన్ని నవ్వుతాడు వ్యాప్తానం అంటే అది బాగా తెరిచినటువంటి నోరు ఆ విశ్వరూపము పెద్ద నోరు తెరిచి అన్ని ప్రాణుల్ని మింగేస్తోంది ఆ రూపంలో అటువంటి రూపము ఇది అని వర్ణిస్తున్నాడు వ్యాప్తానం పైగా ఒక్క నోరు కాదుట అనేక నోళ్ళు సమాసం సమాసం అంటే ఒక్క నోరున్నా అదే పదం రెండు నోళ్ళున్నా అదే మాట వెయ్యి నోళ్ళున్నా అదే మాట సమాసంలో ఉండే బ్యూటీ అది సమాసంలో అన్ని నెంబర్స్ వెళ్ళిపోతాయి సో శంకరుడు బహువచనంలో చెప్తున్నారు దాన్ని వ్యాత్తాని వివృతాని ఆననాని ముఖాన్ని ఎస్మిన్త్వీ తం త్వం వ్యాత్తానం అది మీయందు హే హే విశ్వరూప ఈ ఎందు అనేకములైన నోళ్ళు గలవు అన్ని నోళ్ళు కూడా బాగా తెరుచుకుని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి నిజానికి కాలపురుషుడు అలాగా నోళ్ళు తెరుచుకుని సిద్ధంగా ఉంటాడా అలాగా అలా మింగేస్తూ ఉంటాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కాలపురుషుడు మృత్యువు కాలపురుషుడు అంటాయి అది విశ్వరూపం యొక్క ఒకనొక ఝలక్ ఒకనొక లక్షణం అట్టిది అన్నింటినీ మింగేసేటువంటి రూపము దీప్త విశాల నేత్రం ఆ రూపంలో కళ్ళు ఉన్నాయి ఒకటా రెండా లక్షల వేలు వేలు లక్షల కళ్ళు ఉన్నాయి ఆ కళ్ళన్నీ ఎలా ఉన్నాయి ప్యాధరిగా ఉన్నాయి విశాల పైగా చిమ్ముతున్నాయి అటువంటి కళ్ళు భాష్యం దీప్తాని ప్రజ్వలితాన్ని విశాలాని విస్తీర్ణాన్ని నేత్రాన్ని ఎస్మిన్త్వీ తం ధీప్త విశాల నేత్రం బహువీహి సమాసాలన్నీ కూడా సో నీ రూపమునందు అనేకములైన కళ్ళున్నాయి నేత్రాన్ని ఎటువంటి కళ్ళు దీప్తాని అంటే ప్రజ్వలితాని బాగా మంటలను విరజిమ్మే కళ్ళున్నాయి ఇంకా ఎటువంటివి విస్తీర్ణమైన కళ్ళు విశాలమైన కళ్ళు గలవు తీర్థ విశాల నేత్రము ఇది ఎలా ఉంటుందంటే ఆరంభంలో ఈ రూపము ఆరంభంలో చూసేప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది క్రమంగా ఆశ్చర్యం పోయి దాని స్థానంలో భయం నిర్మాణం అవుతుంది అటువంటి రూపము అటువంటి నీ రూపాన్ని చూసి దృష్వా హిత్వాన్ని నేను చూసి ప్రవ్యథితాంతరాత్మ యథశబ్దానికి భయము అని అర్థం ఉందని మీకు మనం చేశాను యథధాతువుకి భయ చలనయోహో భయమని ఒక అర్థము కదలాడిపోవుట అని ఇంకొకర్థము సో నీ రూపాన్ని చూసి నా అంతరాత్మ అంటే మనస్సు అంతరాత్మ అంటే మనస్సు భయంతో నిండిపోతోంది అని అంటున్నాడు ఆయన అర్జునుడు అందాము దృష్ట్వాహిత్వాం నిన్ను చూసి ప్రవ్యథితాంతరాత్మా ప్రవ్యథిత ప్రభీత అంటే చాలా భయపడిపోయిన అనర్థం ప్రాంతే ఎక్కువ ఏమిటి భయపడిపోయింది ఏమిటి అంతరాత్మా మన మనస్సు చాలా భయపడిపోయిన మనస్సు ఈ మనస్సు ఎవరికి నాకు ఎస్య మమ ఏ నాకో సహ అహం అట్టి నేను ప్రవ్యథితాంతరాత్మా అనబడును బహువ్రీహ సమాసం ప్రవ్యథితం ప్రవ్యథిత అంతరాత్మా ఎస్ సహ ప్రవ్యథితాంతరాత్మా అని బహువ్రీహి సమాసం సో అటువంటి వాడను నేను అంటే నా భయం నా మనస్సంతా కూడా భయంతో నిండిపోయింది ఇప్పుడు కూడా మీకు ఇంకో దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మీరు ఏదైనా ఒక వస్తువును చూస్తున్నారనుకోండి ఇప్పుడు అర్జునుడు చూడడం ప్రారంభించాడు మొట్టమొదటి తల బాగుంది తల బాగుంది అనుకున్నాడు తర్వాత ఆశ్చర్యం అబో అద్భుతం ఆశ్చర్యం ఇవ్వండా అనుకున్నాడు అవన్నీ పోయి ఇప్పుడు భయం చూడడం ప్రారంభించాడు డేంజర్ని చూడడం ప్రారంభించాడు మృత్యువుని చూడడం ప్రారంభించాడు ఇంకా ఒకసారి మీరు నెగిటివిటీని చూడడం ప్రారంభిస్తే మీకు అదే కనుక మైండ్కి ఒక ఫిక్సేషన్ ఉంటుంది ఆ ఫిక్సేషన్ ఎలా ఉంటుందంటే ఒకసారి నెగిటివ్ మీరు చూడటం ప్రారంభిస్తే ఇంకా పాజిటివ్లన్నీ కప్పి పడిపోతాయి ఇంకా మీరు పాజిటివ్ కనపడదు అంతా నెగిటివే కనపడుతుంది ఆ మనిషిలో మనస్సు యొక్క దాని ఫిక్సేషన్ అంటారు చాలా డేంజర్ ఫిక్సేషన్లో ఉండకూడదు ఓపెన్ ఉండాలి దేనికి ఫిక్సేషన్ పెట్టుకోకూడదు ఇప్పుడు మనిషిని చూసి వాళ్ళు మీకు ఏదైనా దుర్లక్షణం చెడ లక్షణం కనపడింది అనుకోండి ఒకటే ఇంకా అంతే ఇంకా అన్ని చెడ్డ లక్షణాలే కనపడతాయి వాళ్ళు మంచి కూడా ఉంటుంది అది కనపడదు మనస్సు యొక్క ఫిక్సేషన్ అలా ఉంటుంది ఇప్పుడు అర్జునుడు అలాంటి ఫిక్సేషన్లో పడిపోయాడు మొట్టమొదట చాలా బాగుంది ఇది అనుకున్నాడు ఏది కోరి తెచ్చుకున్న రూపం కదా ఇది తర్వాత ఆశ్చర్యపడిపోవడం అయిపోయింది ఆశ్చర్యపడిపోవడం అంటే ఆశ్చర్యంతో కింద పడిపోవడం అది కూడా అయిపోయింది సో ఆ తర్వాత ఇప్పుడు ఆశ్చర్య స్థానంలో భయం ప్రవేశించింది భయం ప్రవేశించగానే ఇంకంతే ఇంకా ఆ మనస్సుకి భయమే కనబడుతుంది తప్ప ఇంకా దాంట్లో ఉండే శోభ కానీ మహిమ అది ఆ ఫిక్సేషన్ మీరు అర్జునుని యొక్క వర్ణనలో మీరు దర్శించవచ్చు మంచిది ఇది ఎందుకు చెప్పారంటే ఏది చూసినా అటువంటి ఫిక్సేషన్ లేకుండా చూసుకోవాలి ఫిక్సేషన్ లేకుండా చూసుకోవటం అవసరం కలిసింది మంచిది సో ధృతిమ్న విందామి అంటే తనకి తాను ధైర్యాన్ని చెప్పుకోవడానికి ఎంత ప్రయత్నించినా ధైర్యము చిక్కుటలేదు అని చెప్తున్నాడు ధైర్యుడు భయపడతాం ఆ ఏం లేదు తలకాయ ఒకసారి విధిల్చుకుని ఆ ఏముందని భయపడాల్సిందే అని తనకి తాను ధైర్యం చెప్పుకోవచ్చు అలా ట్రై చేసి కూడా నాకు ధైర్యము కలుగొట్టలేదు అంటాడు అర్జునుడు సో శంకరుడు ధృతి ధైర్యం నెందామి నభే నాకు ధైర్యము కలుగొట్టలేదు ఈ ధైర్య శబ్దానికి ముఖ్యంగా ధృతి అనే పదము ధైర్యం అని చెప్పచ్చు జనరల్గా ధైర్యము అంటే మనకేమనిపిస్తుందంటే మనస్సు అనే అర్థము మనకు వస్తుంది ధైర్యం అంటే మనస్సు యొక్క ఒకనొక స్థితి అనే అర్థంలో మనం చెప్పుకుంటాం కానీ సంస్కృత భాషలో ఆ ధృతి అనే పదానికి ఇంకొంచెం విశ్లోతైన అర్థం అన్నది ఎందుకంటే ధృత్యా యార్థ అంటే పద్దెనిమిదో అధ్యాయంలో ఈ ధృతిని మూడు మూడు రకాలుగా వర్ణించారు సాత్విక ధృతి రాజసధృతి తామసధృతి మూడు ధృతులే ఏమిటి ధృతి దీనికి తెలుగు చేయటానికి నేను పిల్లి మొగ్గులు వేయాల్సి వచ్చింది కొంచెం కష్టం ఎందుకంటే శంకరుడు ధృతి అనే చిన్న పదానికి ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ సమాధాన అర్థంగా చెప్తారు కాబట్టి ఎలాగరా దీన్ని ట్రాన్స్లేట్ చేయటం అని పడ్డ మాట వాస్తవమే ఆ పదంలో ఆ ఇబ్బంది ఉంది ధృతి అంటే ఏంటంటే ఉదాహరణకి మీరు నిలపడి ఉన్నారనుకోండి నిలపడి ఉండగా ఆ నిలపడి ఉన్న ఆ సంస్థానాన్ని మీరు ఒకసారి గమనించండి జనరల్గా మీరు ఏదైనా పొడువాటి బొమ్మను నిలబెడితే అది నిలబడుతుందా పడుకుతుంది చిన్న కథలికి వచ్చేస్తే పడిపోతుంది బ్యాలెన్స్ అవ్వడం కష్టం పడుకోబెట్టేస్తే బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇప్పుడు రో రోలు రోకలు ఉందనుకోండి రోకల్ని నిలబెడితే నిలబడుతుందా కొడుక్కోబెడితే హాయిగా పడుతుంది కానీ మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే ఆ రోకల్ని కూడా కరెక్ట్గా నిలబడుతుంది కానీ కొంచెం ఉఫ్ఫను ఉత్తే పడుపుతుంది ఏమండి కానీ మీరు నిలబడినప్పుడు ఎలా ఉంటుంది ఉఫ్ఫను ఉత్తే పడిపోయేట్లా ఉంటుందా ఉండదు అదే ప్రాణం లేని శరీరం అనుకోండి అలా నిలబెట్టారనుకోండి దాన్ని అలా ఉదలేసిన పడిపోతుంది కానీ ప్రాణం ఉన్న శరీరం అయితే పడిపోదు అలా నిలపడి ఉంటుంది తోసేసారనుకోండి తోసిస్తే ముందుకి జంపు చేసి కొంచెం అల్లలాడుతారు మళ్ళీ నిలబడే ఉంటారు పడిపోయిట్లా తొయ్యాలంటే మరి గట్టిగానే తొయ్యాల్సి ఉంటుంది అంటే అర్థం ఏంటి మీ శరీరాన్ని అలా నిటారుగా నిలబెట్టేటువంటి ఒకనొక శక్తి లోపల గాలదు దానికి ధృతి అని పేరు తర్వాత ఇంద్రియములు ఉంటాయి ఇంద్రియములంటే కళ్ళు అలా చూస్తూ ఉంటారు మీరు సపోజ్ రోగం వచ్చిన వాడు అనారోగ్యంగా ఉన్నవాడు అలా చూడలేడు కళ్ళు అలా మూసుకుపోతూ ఉంటాయి ఇలా మెడ నిలబెట్టలేడు అలా మెడ వాలిపోతూ ఉంటుంది చిన్నపిల్లలకి ఇంకా ధృతి నిర్మాణం కాని దిశలో పిల్లని ఎలా పట్టుకోవాలి నడుము పట్టుకోవాలి తల పట్టుకోవాలి మీరు తల పట్టుకోలేదనుకోండి ఈ తల్లికి అనుభవం లేని తల్లి అనుకోండి కొంచెం మోడల్ తల్లులకు అనుభవం తక్కువ ఉండే సందర్భం ఉన్నట్లయితే ఆ పిల్లాన్ని తక్కువని ఎత్తుకుంటే మెన్నే పెట్టేస్తుంది ఎందుకంటే పిల్లవాడి మెడ అది తోటకూరగా వేలాడిపోతూ ఉంటుంది కానీ అదే పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడైతే ఆ మెడ అలాగే ఉంటుంది మెడ వన్సరా అంటే ఎందుకు వంశాలు మెడ అంటాడు అది ధృతి అలాగే కన్ను కన్ను అలాగా కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాను ఇలా కళ్ళు వాలిపోవు అది ధృతి ఏమండి మీకు ఈ ధృతి గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాను అంటే శరీరము నిలబెట్టే సామర్థ్యము ఇంద్రియములు తమ తమ పనులు చేసే సామర్థ్యము చేతితో పట్టుకోవాలనుకోండి ఇలా పట్టుకున్నాను సపోజ్ చేతిలో ధృతి లేదనుకోండి ఇలా ఇలా వెళ్ ఇలా కూడా కష్టం ఉంది అలా అలా అనేప్పటికీ అది కింద మళ్ళీ పడిపోతుంది ధృతి లేదనమాట అంటే ఇంద్రియములను నిలబెట్టి వాటి వాటి పనులు చేయటానికి సహకరించేటువంటి ఆ ప్రాణశక్తికి ధృతి అని పేరు మనస్సుకి ధృతి ఇప్పుడు మనస్సుకి ధైర్యం లేదనుకోండి ధృతి మనస్సు కూడా అదే లక్షణం వాడు అక్కడి నుంచి పారిపోతాడు కాళ్ళు చెప్పు కాళ్ళకి పని పెట్టేస్తాడు పారిపోతాడు అంటే నిలబడడానికి కావలసినటువంటి ఆ మనస్సు నిబ్బరము లేదు అది మనస్సు కూడా ఉండాలి దానికి ధృతి అంటారు శరీరము ఇంద్రియము మనస్సు మూడు లెవెల్స్లోనూ మనిషికి ఒక నెలకడను ఇచ్చేటువంటి ఆ శక్తికి ధృతి అనిపడు ఆ ధృతి నాకు దొరకటం లేదు నేను నిలబడలేకపోతున్నాను కళ్ళు విప్పి చూడలేకపోతున్నాను కూలిపోతున్నాను అని అంటున్నాడు ఆ రూపాన్ని చూసి ధృతి నవి ధృతి ధైర్యం నవిందా మీ నాకు ఆ ధృతి ఆ ధైర్యము దొరుకుటం లేదు ఎప్పుడైనా మీకు మీకు ఈ అనుభవం వచ్చిందో లేదో నాకు తెలీదు నాకు వచ్చింది అనుభవం నాకు ఎలా మీకు కూడా వచ్చి ఉంటుంది ద థింక్ ఆల్ మోషన్ సిక్నెస్ మోషన్ సిక్నెస్ అని అంటే షిప్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే విమానం ఎక్కి ఆ తోక దగ్గర సీట్ ఇచ్చాడనుకోండి మీకు వెనక్కి అంతా సో తోక దగ్గర సీట్ ఇస్తే అభిమానం గడగడగడ అదంతా ఈ శరీరానికి వచ్చి మోషన్ సిక్నెస్ వస్తుంది మోషన్ సిక్నెస్ వచ్చినప్పుడు మీరు నిలబడడం మాట దేవుడు అరుగు కూర్చోలేరు ఇలా సీట్లో కూడా కూర్చోలేరు కూర్చోవడం మాట దేవుడరుగు నేల మీద కూర్చోలేక పరుక్కుని పరుండిపోతారు అలా దాన్ని మోషన్ సిక్నెస్ అంటారు అది లోపల వాంతి అయిపోతే ఆ మోషన్ సిక్నెస్ పోయి కొంచెం కుదుట పడతాడు అప్పుడు వాడికి లోపించింది ఏమిటో తెలుసిన ధృతి లోపించినది ఆ ధృతి అనే పదం వెరీ ఇంట్రెస్టింగ్ శంకరులు ఇకే ధైర్యం అన్నారు కానీ ఇంకొక చోట ధృతి శబ్దానికి చక్కగా వ్యాఖ్యానం ఇచ్చారు ధృతి దేహేంద్రియాది ధారణ సామర్థ్యం అని నేను రాసి పెట్టాను అది చూసి మీకు ఇంతసేపు వ్యాఖ్యానం చేశాను ఎనిమిది పద్దెనిమిదో అధ్యాయంలో భాష్యంలో ఇప్పుడు నేను చెప్పిందంతా విస్తారంగా రాశారు సో ఆ ధృతి నాకు దొరుకుటలేదు ధైర్యము చిక్కుటలేదు అని అర్జునుడు వాపోతున్నాడు ఇంకా శమంచ శమంచ నలభే శమము అంటే శాంతి శాంతికి శమము అని పేరు శమము ఒకప్పుడు శమత అని కూడా అంటారు ఆ పదం అలాగే వాడతారు ముఖ్యంగా బుద్ధిస్ట్ లిటరేచర్లో క్షమత అంటారు గౌడపదాచార్యులు క్షమత అని వాడతారు అది ఆ ఒరిస్సా సైడు బెంగాల్ సైడ్ నుంచి వచ్చింది ఆ పదం క్షమత వేదమంత్రాల నుంచి వచ్చింది శాంతి శాంతి శాంతి క్షమము వేదాంత సాహిత్యం నుంచి వచ్చింది అర్థం ఒక్కటే పదాలన్నిటికీ ఆ శమము అంటే శాంతి లేకుండా అయిపోయింది ఒకప్పుడు ఏమవుతుందంటే మనస్సు కొంతమంది మనస్సు ఎలా ఉంటుందంటే అలాగా రంకెలు వేసేస్తూ ఉంటుంది మనస్సు ఎందుకంటే అంత కంగారపడితో కూర్చో అంటే కూర్చోలేడు ఇదికే ఇటు నిప్పు తొక్కిన కోతిలాగా గెంతులు అది మనస్సు అన్నమాట అలాంటి మనస్సు చాలా చాలా అలజడిగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో ఈ పిల్లలు వాళ్ళ మనస్సు చాలా అలజడిగా ఉంటూ ఉంటుంది ఆ పిల్లలు కూర్చోలేరు ఎక్కడా స్థిరంగా కూర్చోలేరు వాడు కూర్చోడా అంటే కూర్చోడు వాడు ఎలా ఎలా ఊపిపోతూ ఉంటాడు ఆ చెవికి ఏదో పెట్టుకుంటాడు అలా ఊగిపోతూ ఉంటాడు చెవికి లేకపోయినా ఊపితూ ఉంటాడు ఏదో అలా ఉంటాడు స్థిరంగా కూర్చోలేదు ఎందుకంటే ఆ మైండ్ లోపల ఏదో రీలు సినిమా రీలు ఏదో తిరిగేస్తూ ఉంటున్నాడు ఆ లోపల రీలు తిరుగుతుంటే ఇంక వీడేం కూర్చుంటాడు ఆ వీల్కి తగ్గట్టుగా వీడు గైడేటింగ్ అంటారు గైడేటింగ్ చేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ పిల్లలకి ఈ ఎలక్ట్రానిక్ గేమ్స్ కనుక మనం వాళ్ళకి ఆడిపిస్తే వాళ్ళు ఆ ఎలక్ట్రానిక్ గేమ్స్లో ఎలా ఉంటుంది ఆ కారు వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ తెర మీద కారు వెళ్ళిపోతూ ఉంటుంది టక్ మని వీడు తప్పించకపోతే ఎదర కారుని అది క్రాష్ అయిపోతుంది వీడు టక్ మని తప్పిస్తాడు ఏమిటి కూర్చోలో కూర్చున్నా టీవీగా చూస్తూ ఇదంతా దాంతో మైండ్ అంతా హై స్పీడ్లో గెలుపుతుంది అటువంటి మైండ్ అలాగా మీరు డెవలప్ చేసి పెడితే పిల్లల్ని వాళ్ళకి పద్దెనిమిదేళ్ళు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు వచ్చేప్పటికీ ఇంకా వాళ్ళు జీవితంలో శాంతి అంటే ఏమిటో తెలియదు అంటే వాడికి శాంతి లేకపోవడమే కాదు వాడిని చెట్టబట్టే అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయిలు కొంచెం శాంతంగా ఉంటారు కానీ వాడిని చెట్టబడితే చెట్ట పట్టినప్పుడు చెట్టబట్టుకుట అంటే వివాహమాడుటా అని అర్థం కొంచెం తెలుగు పదం వాడి వివాహ ఆడితే వాడి అశాంతిని అమ్మాయికి అమ్మాయిని కూడా నిలబడినవాడు కూర్చోనేవాడు నిలబడితే కూర్చోబట్టాడు కూర్చుంటే ఆ రకంగా వేపుకు తినేస్తాడు లేదా వాడు వేగిపోతూ ఉంటాడు భార్యను కూడా వైపుకు తింటాడు ఈ అశాంతి వీళ్ళకి ఎలా ఉంటుందో చెప్తున్నా దీనికి ఆపోజిట్ ఏమిటంటే విన్ను విరిగి మీద పడ్డా అలా నిబ్బ్రంగా ఉంటాడు లేవండి భూకంపం వస్తుందిట లేవండి అంటే ఎందుకు లేస్తే ఆగుతుందా భూకంపం లేవడం కూడా ఎందుకు అని ఉంటాడు కూర్చొని రావరావాలు జపం చేసుకుంటే వచ్చి భూకంపాన్ని మనం లేచి ఆపిదా ఏమన్నా రాని అంటాడు శాంతి ఆ శాంతి నాకు మనస్సులో దొరకుటలేదు శమంచ ఉపశమం శమం అంటే శంకరులు దాన్ని ఉపశమం అంటున్నారు వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అది ఉపశమం అంటే అది హృదయంలో తన స్వరూపానికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ శాంతి లభిస్తుంది వాడికి శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు చేగరాజస్వామి ఉపశమ దానికి ఇంకో అర్థం చెప్తున్నారు ఆ ఉపశమం ఎలా వస్తుంది అంటే మనస్సుకి ఒక తోషము సంతోషము అంటే Everything is fine. Nothing wrong. What is wrong? Everything is fine. That is one of the things that we have in the body. Then we have a kushala-bhavana, kushalanga, prasanthanga, umbhuta. Eye of the cyclone is a cyclone. Cyclone is a cyclone, but in the center of the body, నిశ్శబ్దంగా కదలిక లేకుండా నిశ్చలంగా ఉంటుంది చుట్టూ తుఫాను నడిచిపోతూ ఉంటుంది అటువంటి స్థితి చుట్టూ సంసారం నడిచిపోతూ ఉంటుంది కానీ వీడు శాంతంగా ఉండిపోతాడు దాన్ని ఉపశమము మనస్సు యొక్క సంతోషము కంటెంట్మెంట్ అది కలుగుటలేదు మనస్సుకి ఏ రకమైనటువంటి విశ్రాంతి లభించుటలేదు ఈ రూపాన్ని చూస్తుంటే భయం వేసేస్తోంది అని అర్జునుడు వాపోతున్నాడు మనుషు ఇలాగే ఉంటాడు ఏరి కోరి తెచ్చుకుంటాడు ఏదో ఒకటి ఏది నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని ఏరు కోరు తెచ్చుకుంటాడు తీరా దొరికిన తర్వాత అయ్యి బాబోయ్ నేను మొయిలే పుతున్నాను నేను మొయిలైపుతున్నాను అని చెప్పేసి మళ్ళీ కేకలు వేస్తూ ఉంటాడు మనిషి ఉంటాడు పెళ్ళి అయ్యేదాకా ఓ అయిన తర్వాత ఇంకో పిల్లలు పుట్టేదాకా తొందర పిల్లలు పుట్టాక మళ్ళీ ఇంకొక దుఃఖం ఈ రకంగా ప్రతిదానికి నాకు కావాలి నాకు కావాలని ఏరు కోరు ఆ తర్వాత దాంతో వేగిపోతూ సంసారంలో మనిషి అలాగే ఉంటాడు ఎనివే సో ఈ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు చాలా ఇబ్బందిలో పడ్డాడు తర్వాత శ్లోకం దంష్ట్రాని చెాని కాల దృష్టవ కాలాని లసన్ని ిశో నే నలభే చర్మ ప్రసీదేవేశ జగన్ నివాస ఇంతకు ముందు శ్లోకంలో మాట మొన్న అన్నం మర్చిపోయాం హే విష్ణు సంబోధం విష్ణు అంటే అభిప్రాయం ఏమిటంటే అగో ఆ వైకుంఠంలో ఉన్న విష్ణు ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడిగా మన ముందు నిలబడి ఉన్నాడు మంచిది అలా చెప్పొచ్చు దానికి అది చెప్పడానికి కొద్దిగా తెలివితే అట్లేం అక్కర్లేదు స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఈయన విష్ణువే ఇలా కృష్ణుడిగా అవతరించాడని అర్జునుడికి తెలుసు మంచిది పైగా ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపాన్ని వదిలిపెట్టేసి విశ్వరూపంలో పడిపోయాడు కాబట్టి విశ్వరూపము అంటే విష్ణువే కాబట్టి హే విష్ణు కానీ దార్శనిక దృష్టితో చూసినట్లయితే వే వేష్టి ఇది విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవాడా అని అర్థం విష్ణు శబ్దానికి అర్థం అది ముఖ్యార్థం అది విష్ణు శబ్దానికి ముఖ్యార్థము అంతటా వ్యాపించి ఉన్నవాడా వైకుంఠంలో చతుర్భుజ లక్ష్మీ వక్షస్థలాంకిత విష్ణు వర్ణిస్తారు వక్షస్థల మీద లక్ష్మి యొక్క చిహ్నము చతుర్భుజాకారుడు వనమాలి గదాధరుడు శంఖచక్రధనుడు పీతాంబరుడు అలా వర్ణిస్తారు ఆ విష్ణువు మాట ఏమిటి ఆ విష్ణువు ఇంకా సర్వమును వ్యాపించి ఉన్నవాడా అన్నదానికి పనికిరాదది ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరునకు ఉపాసన కోసం ఒక రూపాన్ని మహర్షులు మనకు సమర్పించినారు అలా మనం స్వీకరించాల్సి ఉంటుంది అయితే ఆధునిక కాలంలో ఈ ఈ ఉపాసనా రహస్యాన్ని గుర్తెరగాని కారణంగా ప్రతి రూపానికి లిటరల్గా అదే రూపము తీసుకునేటువంటి వాతావరణం కనబడుతుంది అది పురాణ దృష్టిలో అలా వచ్చిందని అనిపిస్తుంది కానీ దార్శనిక దృష్టిలో అయితే నేను ఇందాక చెప్పినట్టుగా సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమేశ్వర తత్వానికి విష్ణు అని పేరు హే విష్ణు మంచిది అవును విశ్రాంతి దొరకట్లేదు ధైర్యం చిక్కబట్టు లేకపోతున్నాను అన్నాడు కదా ఎందువల్ల అంటే అవతారిక కస్మాత్ ఎందువలనగా అప్పుడు శ్లోకానికి అది అవతారిక ఓకే సో తేము కానీ నీ నోళ్ళు ఒక నూరా రెండు నోళ్ళ ఒక హండ్రెడ్స్ థౌజండ్స్ నోళ్ళు ఉన్నాయి ఆ విశ్వరూపంలో నోళ్ళు నోళ్ళు అంటే నోరు నోళ్ళు బహువచనం తెలుస్తోందండి నీ నోళ్ళు చాలా భయాన్ని కలిగిస్తున్నాయి కరాలని కరాలము అంటే వికృతమైన రూపము కలిగి ఉండి భయమును గొల్పున్నది కరాలము అనుగుణి ఎందువల్ల అంత భయాన్ని కలిగిస్తున్నాయి అంత వికృతంగా ఎందుకున్నాయంటే దంష్ట్రలు కూరలు రోట్లో కూరలు ఉన్నాయంటే చాలా సమస్యలు ఇప్పుడు పళ్ళు చక్కగా దా దారిమ అమర్చినట్టుంటే శోభ అది ఒక సౌందర్యం కొంచెం ఎత్తు ఉన్నాయనుకోండి సరే పళ్ళు పర్లేదు ఎత్తుపళ్ళు లేదా అనుక్కుంటాం కానీ కూరలే ఉంటాయి అమ్మో ఎత్తుపళ్ళు కాదు ఇది భయం వేస్తుంది ఆ మనిషిని చూస్తే భయం వేస్తుంది కూరలు ఉంటాయి అలాంటిది పొడవాటి కూరలు ప్రతి నోట్లోనూ కూరలు కూరలు కూరల కింద ఉంటే భయం వేయడంలో ఆశ్చర్యమే ఉంది మీ నోళ్ళు అలా ఉన్నాయి ఇంకా ఇలా ఉన్నాయి కాలానల సన్నిభావి ఇప్పుడు మీకు వర్ణ పురాణాల్లో వర్ణిస్తారు ఏమని ప్రళయం ఒకటి ఉంటుంది ప్రళయంలో ఏమొస్తుంది అగ్ని అగ్ని అగ్ని వస్తుంది పెద్ద అగ్ని వస్తుంది ఎంతటి అగ్ని అంటే భూమిని గ్రహాలని గోళాలని నక్షత్రాలని అన్నిటినీ కూడా తగలబెట్టేసి అగ్ని ప్రళయకాలాగ్ని అంటారు అదిగో నీ నోళ్ళు ఆ ప్రళయకాలము నందలి అగ్నిని పోలి ఉన్నది కాలానల సన్నిధానం అనల అంటే అగ్ని అటువంటి నీ ముఖములను నీ నోళ్లను చూచి చూస్తూనే దృష్టివైవ చూస్తూనే నాకేమైపోతుందో తెలుసిన దిశో ఉన్న జానే నాకు చక్కెర వచ్చేస్తుంది చక్కెర అంటే కదండి తల తిరిగిపోతుంది తల తిరిగిపోతున్నప్పుడు తూర్పు ఎటు అని అడిగారనుకోండి లేదు పడవరా లేదు ఏమీ తెలియదు తూర్పు తెలియాలంటే వాడి కాళ్ళ మీద వాడు స్థిరంగా నిలబడితే తూర్పు తెలుసుకోవచ్చు సూర్యుడు ఎటు ఉన్నాడు అలాగేదో చేసి తెలుసుకోవాలి అలా చక్కెర వచ్చేస్తుంది అనుకోండి అలా తల తిరిగిపోతుంది అనుకోండి వాడికి తూర్పు ఏది తెలుస్తుంది తూర్పు తెలియదు పసుపు పడబరా తెలియదు దుషోన జానే పోని పోలండి దిక్కులు తెలియతే ఉంది ఇప్పుడు తర్వాత తెలుస్తుంది కంగారే ఉన్నది ఇప్పుడు అర్జెంటుగా దిక్కులు తెలిసి ఏమిటి చేయాలంటే అలా కాదు శర్మనాలంటే శర్మ అంటే సుఖము ఏమీ సుఖంగా లేదు అంటే చాలా ఇబ్బంది క్లేశము కలుగుతుంది కాబట్టి రూపం చాలు బాబు ఇంకా నీవి రూపాన్ని ఉపసంహరించు అన్నట్టుగా చెప్తున్నాడు ప్రసీద ఏదో ఆ నోళ్లతో ఈ అర్జును మింగేస్తాడా అన్నట్టుగా ఉందా రూపం ఆ నిప్పులను అర్జునుడి మీదే చిమ్ముతాడా అన్నట్టుగా నోళ్ళంపన మంటలు వస్తున్నాయి ఈ రూపము ప్రసీద అంటే ప్రసన్నుడలు కమ్ము దేవేశ ఆ రూపంలో ఇంద్రుడు వరుణుడు రుద్రుడు ఆదిత్యులు దేవతలందరూ ఉన్నారని చెప్పాం కదా ఈ దేవతలందరి ప్రభువు ఆ విశ్వరూపుడైన ఈశ్వరుడు కాబట్టి దేవతలకు ప్రభువైన హే ఇ విశ్వరూప ప్రసన్నుడవు కమ్ము జగన్ అంటే జగన్ అంటే జగత్తులో మకాము నివాసం చేసేడని కాదు జగత్తులకు నివాసము అయినవాడు జగతాం నివాస జగత్తులు ఈ బ్రహ్మాండంలో ఎన్నైతే ఉన్నాయో భూలోకం చంద్రలోకం చంద్రమండలం సూర్యమండలం నక్షత్రాలు గ్రహాలన్నీ కూడా నీ అందే ఈమిడి నివసిస్తూ ఉన్నాయి అని ఆ సంబోధించాడు ఈ ధంష్ట్రులలు భయాన్ని అన్నదానికి దృష్టాంతం ఏమిటంటే ఇప్పుడు కుక్క మీద మురిగిన హోయ హోయలు మురిగిందనుకోండి అవి భయం వేస్తుంది కుక్క మురిగితే ఎందుకు భయం వేస్తుంది దానికి ఆ ధంస్ట్రలు ఉంటాయి అదే ఆ ధవస్ట్రల వల్ల భయం కలుగుతుంది అన్నదానికి అదొక దృష్టాంతం తర్వాత ఈ నోళ్ళు చూస్తేనే భయం వేస్తున్న అంటున్నాడు దృష్టవైవ ఆ నోళ్ళు ఈయన దగ్గరికి వచ్చేసైతే ఈయన నోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా భయం వేరే చెప్పాలా ఉండడానికే భయాన్ని గొలుపుతున్నాయి అని అంటున్నాడు అయితే ఇక్కడ ఇంకో మాట ఇంతకుముందు చెప్పాడు కదా నాకు శాంతి లేదు అని చెప్పడం వల్ల ఇప్పుడు శర్మ సుఖము లేదు అంటున్నాడు రిపీట్ రిపిటేషన్ ఉంది కదా ఇంతకుముందు చెప్పిన ఆ నోళ్ళు గురించి కూడా కొంత రిపిటేషన్ ఉంది కదా అంటే ఆ కంగారులో ఆ భయంతో చెప్పిన మాటనే చెప్పుట అనేది అది ఆశ్చర్యమేమీ లేదు సో అవి ఉంటే కొన్ని లూజ్ హ్యాండ్స్ని టైప్ చేసి నేను శ్లోకాన్ని ఫనిష్ చేశాను ఇప్పుడు భాష్యను చూసిస్తే మనం ముందు శ్లోకానికి వెళ్ళిపోవచ్చు దంష్ట్రా కరాలాని దంష్ట్రాభి కరాలాని వికృతాని అంటే కోరలతో వికృతముగా ఉన్న నోళ్ళు అని అర్థం తే తవ ముఖాని ఏ అంటే తవాభి యొక్క ముఖాన్ని అంటే నోళ్లను దృష్ట్వా ఉపలభ్య శంకరులకు అలవాటు దృష్వా అంటే ఉపలభ్య అనుకుంటా చూడడము అంటే తెలియడం అనే అర్థం చూచుతాన్నా వినుతాన్నా ఆఘ్రాణించుతాన్నా ఆస్వాదించుతాన్నా స్పృశించుతా అన్నా ఈ నాలుగు ఐదు రకాలలో వాటికి అర్థాలు వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అంతిమంగా వాడన్నిటికీ ఒకటే అర్థం అదేమిటంటే తెలియట రూపలబ్ధి అంటే తెలియడం సో నీ రూపాన్ని తెలుసుకుని అంటే చూసి అని అర్థం కాలానల సన్నిభాని ఓకే ఇప్పుడు ఆ కాలానలము అంటే ముందు వివరిస్తున్నారు ప్రళయకాలే లోకానా దాహక అగ్ని కాలానల అది కాలానలము అంటే ప్రళయకాలం ముందు ఈ ముల్లోకములను భూర్భువ సువర్లోకములను మూడింటినీ కూడా కాల్చేసేటువంటి అగ్ని ఏదైతే కలదో దానికి కాలానలము అని పేరు తత్సన్నిభాని కాలానల సదృశాని అటువంటి ప్రళయ కాలాగ్ని ఉన్నాయి ఈ అటువంటి నోళ్లను దృష్వా ఇత్యేత వాటిని చూచి అంటే ఈ దృష్టివా వెనకాల ఉంది కదా అంటే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకోండి ఆ నోళ్లను చూచి అని అనేసం ముఖాన్ని దృష్టివా మరి మళ్ళీ ఇప్పుడే వీటిని ఏం చేయాలి కాలానల సన్నిహాని దీన్నేం చేయాలి మళ్ళీ దృష్టివాని పెట్టుకోండి అటువంటి నోళ్లను చూచి దిశ పూర్వాపర వివేకేనా నే దిక్కులు తెలియకున్నాయి నాకు అంటే అర్థమేంటి ఇది తూర్పు పూర్వ ఇది పడమర అపర అనే తేడా దిక్కుల్ని తేడాగా తెలుసుకోవాలి కదా ఆ తేడా ఏమీ తెలియట్లేదు ఆ స్థితిని అంటే చక్కెర తల తిరిగిపోతుందనమాట ఆ స్థితిని సంస్కృతంలో సరసంగా ఓ పదాన్ని వాడతారు అంటున్నారు అంటారు దిమ్మూఢో జాత అస్మి దిమ్మూఘుడు అంటారు అంటే దిక్కులు తెలియని వాడు మూడు సందర్భాలలో దిక్కులు తెలియవు ఒకటి సముద్ర మధ్యంలో గడిపోయారనుకోండి ఎటు చూసినా నీరే ఉంటుంది మీరు బౌళ్ళులో ఉంటారు వాటర్ బౌళ్ళులో ఉంటారు సెంటర్లో ఉంటారు వాటర్ బౌల్కి సెంటర్లో ఉంటారు వంద మైళ్ళు ప్రయాణం చేసినా సెంటర్ ఆఫ్ ది వాటర్ బౌల్లోనే ఉంటారు ఎప్పుడు సెంటర్ ఆఫ్ ది వాటర్ బౌల్లోనే ఉంటారు సో అప్పుడు తూర్పు ఏమిటి పడవలు ఏమిటి ఏమీ తెలియదు మబ్బు పట్టిందనుకోండి ఇంకా దిక్కు తెలియదు అదే ఒకటి దింగ్మూఢ స్థితి రెండవది అడవికి అడవి లోపలికి వెళ్ళారనుకోండి అడవి లోపలికి వెళ్ళి ఆ ఫుట్పాత్ నుంచి కొంచెం పక్కకి వెళ్తే మళ్ళీ ఫుట్పాత్కి గమ్మును టక్కుమను తొందరగా వచ్చేస్తే పర్వాలేదు కానీ మీరు కనుక ఆ ఫుట్పాత్కి రాలేకపోయారు అంటే ఇంకా మీరు అడవిలో చక్కర్లు కొడుతూ ఉంటారు దిక్కు ఏది తెలియదు ఇంకా అడవిలో దిక్కులు తెలుసుకునేందుకు ఉపాయం ఏమైంది మీకు సూర్యుడు చంద్రుడు సిద్ధంగా కనపడతారా ఏమీ అక్కడ ఎడారిలో మీరు మధ్యలో వెళ్ళిపోతే ఇంకా దిక్కులు తెలియదు మూడు స్థితులు ఇంకొకటి కూడా ఉంది మూడు కాదు ఇప్పుడు అర్జునుడి నాలుగోది అదేమిటి తల తిరిగినప్పుడు తల తిరుగుతుందంటే ఫిజికల్గా తిరిగిపోతుందని కాదు ఆ ఫీలింగ్ తల తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది అప్పుడు కూడా ఇది తూర్పు ఇది పడవరా అనే తేడా తెలియకుండా అయిపోతుంది ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయింది బాబోయ్ అంటున్నాడు అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసి అత ఇందువలననే అంటే దిక్కులు తెలియట్లేదు తల తిరిగిపోతోంది కనుకనే నా లభేచ నా ఉపలభేచ శర్మ సుఖం నాకు శర్మ శర్మ అంటే శర్మగారని కాదు పేరు కాదు నీకు శర్మశబ్దానికి సుఖము అని అర్థం అది శర్మ కాదు శర్మా శర్మగారని చెప్పాలనుకుని తెలుగులో సంస్కృతంలో అప్పుడు ఏమని చెప్తారు శర్మ నకారాంత శబ్దం శర్మ శర్మాణౌ శర్మాణ అనే నకారాంత శబ్దం లేదా శర్మ నపూంసకలింగం నకారాంతమే శర్మ శర్మణి శర్మాణి అని దీనికి అర్థం శర్మగారు అని కాదు దీనికి అర్థం ఏంటంటే సుఖము చర్మమే యచ్చ అని మంత్రం ఉండే నాకు సుఖమును ఇమ్ము అని అర్థం చర్మమే యచ్చ కనుక అటువంటి సుఖమును నేను పొందలేకున్నాను నాకు సుఖంగా లేదు ఏమీ బాగులేదు అత ప్రసీద ప్రసన్నోభవా కాబట్టి నేను కలు తిరిగి పడిపోయిట్లా ఉన్నానయ్యా నేను పడిపోకముందే నీవు నాపై ప్రసన్నుడవు కమ్ము అంటే ఏం చేయాలి ప్రసన్నుడు అవ్వాలంటే ఏం చేయాలి ముందు ఈ రూపాన్ని ఉపసంహరిస్తే కొంచెం ధైర్యం వస్తుంది అని కోరుకుంటున్నాడు హే దేవేశ అంటే దేవదేవ అని సంబోధన జగన్ అంటే బ్రహ్మాండమంతా తనయుందే కలిగి ఉన్న ఓ ఈశ్వర మంచి శ్లోకం